ప్రతి సాధకుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక గేట్ దగ్గర ఈ సంఘర్షణ వస్తుంది పదార్థమా యార్థమా తదార్థమా తద్రహితమా ఇవి యోగ మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ కర్మ మార్గంలో కానీ భక్తి మార్గంలో కానీ ఇవి తప్పక ఉంటాయి అనమాట ఇవి లేకుండా ఉండవు శరీరదారులకెల్లా పదార్థం అవసరం నో డౌట్ అయినంత మాత్రాన నీ జీవితం అంతా పదార్థంతోనే ముడిపడి ఉందే ఎక్కడుంది లేదు కదా నీ లోపల ఒక సూక్ష్మాంగం భోగ సాధనం భోగాయతనం ఈ రెండు లక్షణాలు ఉన్నాయి ఆ సూక్ష్మాంగంలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి లేకపోతే ఒక కుక్క తన ఆహారాన్ని ఎట్లా గుర్తుపెట్టగలుగుతుంది జస్ట్ బై స్నిఫింగ్ ఇట్ వాసన చూసి ఈ సకల జీవరాశి తన ఆహారాన్ని ఏమిటో గుర్తుపడుతున్నాయి తన సజాతీయమైనటువంటి మిత్రులు ఎక్కడున్నారో విజాతీయమైనటువంటి శత్రువులు ఎక్కడున్నారో గుర్తుపెట్టగలుగుతారు ఈ సజాతీయ విజాతీయ స్వగత భేదములన్నీ సకల జీవరాశిలో కనబడుతున్నాయి కదా మరి ఇవన్నీ మానవుడు అధిగమించాలి కదా అధిగమించడం విజ్ఞానమయ ఇది గుర్తుపెట్టుకోవాలి అధిగమించేటప్పుడు ఈశ్వరార్పణంగా జీవించాలి కర్మ కర్మఫల త్యాగము చేయాలి కర్మత్యాగము చేయాలి అలా ఎప్పుడైతే చేస్తావో నీవు సహజంగా జాగ్రత్తగా యుక్తి స్థితిలోకి మారిపోతావు అది యుక్తి ఎటువంటిది అయ్యా తాళం తీయటం లాంటిది తాళం వేయడం లాంటిది ఒకవైపుకి తిప్పితే తాళం పడిపోతుంది ఒకవైపుకి తిప్పితే తాళం తెరుచుకుంటుంది యాజ్ సింపుల్ యాసిట్ నీ లోపల ఉన్న తలపల తలపులు ఇది గుర్తుపెట్టుకోండి నీ లోపలున్న తలపుల తలుపులు తెరవడం ఎలాగో తెరిసిన వాడే యుక్తి పరుడు మహిళ సుమతి ఏం తెరవాలి ఇప్పుడు తలపుల తలుపులు తెరవాలి ఎలా తెరవాలి యుక్తితోనే తెరవాలి అంతే వేరే ఆల్టర్నేటివే లేదు ఏమంటే ఎత్తి పగలేస్తానండి అంటే తలపులను ఎటా పగలేస్తావు గెంటేస్తానండి ఎటా గెంటేస్తావు వస్తువు కాదు కదా చాలామంది మనోనిగ్రహోపాయాల గురించి విస్తారంగా వెయ్యి సంవత్సరాలు ప్రయత్నించిన వాడు ఓళ్ళు మంది ఉన్నారు యుక్తితో చాలా సులభం ఇది అనవసరం అని చెప్పడంతో చాలా సులభం ఆ పరిణామం రావాలన్నమాట ఆ ఎదుగుదల రావాలన్నమాట చాలా చాలా జాగ్రత్తగా తలపుల తలుపులను తెరిచేటటువంటి యుక్తిని సంపాదించాలి అది విచారణ యొక్క లక్ష్యం నువ్వు ఏదైనా విచారణ చేస్తున్నావంటే ఆ విచారణ వల్ల నీలో పరిణామం ఏమి రావాలయా అంటే నీ తలపుల తలుపులను తిరిచి నిన్ను నీవు తెలుసుకొని గుర్తించేటటువంటి నీలో నీవు నిలకడ చెందేటటువంటి అంతర్ముఖుడ వయ్యేటటువంటి నిర్ణయాన్ని ద్వారా పొందాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగనక నీవు నీలో నీవు ఉండటం గనక రాకపోతే ఉన్నదంతా బహిర్ముఖమే ఇది గుర్తుపెట్టు ఎప్పుడూ అది బహిర్ముఖంగా ఉంటే శరీరమే నేనుగా ఉంటుంది ఇంకా వేరే దానికి ఆల్టర్నేటివే లేదు ఎందుకది దానికి తోచేద అదే కాబట్టి కాబట్టి బహిర్ముఖమా అంతర్ముఖమా అన్నది నువ్వు దేని మీద దృష్టి పెట్టావు అన్న దాన్ని బట్టి ఉంటుంది కథలని దాని మీద దృష్టి పెట్టావు అనుకోండి అంతర్ముఖుడు అయిపోతావు కదిలే దాని మీద దృష్టి పెట్టావు అనుకోండి బహిర్ముఖుడు అయిపోతావు యాజ్ సింపుల్ యాజ్ ఎక్స్ చదవండి నిరంతర ఇయ విషయ లోలత్వమే ఈ భ్రాంతికి కారణము సదా ఇంద్రియముల వెంట దృష్టి సారించి నడక సాగించే మనస్సు ఇంద్రియ విషయముల నుండి మరలి అంతర్ముఖం కాగానే నిరంజన స్వరూపమైన ఆత్మ అనుభవములకు అందగలదు అంతే లౌల్యత మానవుడుకున్న పెద్ద బలహీనత ఏంటంటే లౌల్యత వేరేమి లేదు లౌల్యత నుంచి ఎదగాలన్నమాట చాలా జాగ్రత్తగా ఎదగాలి ఆ ఎదగడానికి ఏం చేయాలి విరమించాలి రమించకూడదు రమించినంత వరకు లౌల్యత పోదు ఇది గుర్తుపెట్టుకోవాలి పట్టి అనిర్ అనిర్వచనీయ ఆత్మానుభూతిలో ఆత్మ నిష్క్రియ అని బోధపడుతుంది వెరీ ఇంపార్టెంట్ నిష్క్రియ నిరంజనం కథలని స్థితిలో ఉండే రెండు లక్షణాలు నిష్క్రియా నిరంజనం అది స్వయముగా ఏమి చేదు. ప్రకాశించడం తప్ప కేవలం ప్రకాశిస్తున్నా ఆత్మ ఏం చే ఆత్మ ఏం చేస్తుందయ్యా ప్రకాశిస్తుంది పరమాత్మ ఏం చేస్తాడయ్యా ప్రకాశిస్తాడు అంతే వీళ్ళిద్దరి పనులు అది పని కాదు యాక్చువల్గా వాళ్ళ స్వభావం స్వలక్షణం స్వీయ చైతన్యం స్వప్రకాశం స్వాత్మానందం సత్ సత్తుకు కేవలం ప్రకాశమే ఉంది ఏమండి సత్తుకు కేవలం ప్రకాశమే ఉంటే చిత్ప్రకాశం అని ఎందుకన్నాం చిత్తు కూడా ప్రకాశమే కదా ఆ ఎవరు కాదన్నారు ఆనందం కూడా ప్రకాశంలో భాగమే కదా సత్యమే ఎవరు కాదన్నారు నామరూపాలు కూడా ప్రకాశంలో భాగమే కదా ప్రకాశం లేకపోతే నామరూపాలు ఎలా గుర్తిస్తాం గుర్తించలేం కదా సత్యమే ఎవరు కాదన్నారు కాబట్టి సచ్చిదానంద నామరూప అస్తి భాతి ప్రియం నామం రూపం ఈ ఐదు లక్షణాలని కలిపి బ్రహ్మము అంటారు ఈ ఐదు లక్షణాలు నీకు ఎక్కడ తోచినా